యథాభూత మృద్రూపాన్ని మీరు చూస్తే ఆ మీరు చూస్తున్నది మృతు అది యథాభూతము కాబట్టి ఘటమనేది ఆ మృతుని మీరు ఘట రూపంగా మీరు చూస్తున్నారు అంతకంటే వేరేమి కాదు నిజానికి ఉపాసనంతా ఇలాగే ఉంటుంది ఉపాసన కూడా అలాగే ఉంటుంది పసుపు ముద్దని మీరు ఎలా చూస్తారు పసుపు ముద్ద తయారు చేసి ఇస్తారు పెట్టిస్తారు పురోహితుడికి అది ఏమిటి ఇస్తారు ఏమిటి ఇచ్చినట్టు ఆవిడ పసుపు ముద్దని ఇచ్చాడు వీడు అడిగింది కూడా పసుపు ముద్దే అమ్మ కొంచెం పసుపు తీసుకుని ఆ నేళ్లు వేసి నన్ను ముద్ద కింద చేసి ఇలా శంకు ఆకారంగా చేసి తవలపకలో పెట్టి వండి అని అడిగాడు ఆయన పురోహితుడు ఆవిడ అలాగేనండి అని ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఈయన అడిగిందేమిటి ఆవిడ ఇచ్చిందేమిటి పసుపు ముద్దే ఇచ్చింది ఆవిడ ఆయన అడిగింది కూడా పసుపు ముద్దే ఆయన గణపతిని ఇవ్వండి అని పసుపు ముద్ద ఇవ్వండి అని ఆవిడ గణపతిని ఇవ్వదు పసుపు కొద్దే ఇస్తుంది పెడతాడు పెట్టి ఓ మంత్రం చదువుతాడు అసుని తేపునరుమాసు అని లేకపోతే ఓ మంత్రం ఒకటే అలవాటు మంత్రం ఒకటింది అది చదివి గణపతి యథాస్థానం ప్రతిష్టాపయామి అంటాడు ఇంకా అప్పటి నుంచి అది గణపతి అప్పటి నుంచి గణపతి ఏమండే పశుపృతికి రత్నసింహాసనం సమర్పించండి అంటాడా ఏమంటాడు గణపతికి రత్న సింహాసనం సమర్పించండి ఏమంటే గణపతికి బెలముక్కు నైవేద్యం పెట్టండి అంటాడు అంతేగాని ఏమన్నా పశుపూతికి బెల్లముక్కు నైవేద్యం పెట్టండి అంటారు గణపతికి నైవేద్యం పెట్టండి ఏమండే నీరాజనం అయిపోయింది మంత్రపుష్పం అయిపోయింది అప్పుడు యథాస్థాన ముద్వాసయామేన ముద్వాసన మంత్రం ఒకటి ఉంది మామూలుగా అందరికీ తెలుసున్నది మీకు తెలుసున్నది మీరు వింటే పట్టుకుంటానని నేను అంటాను యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా అన్నాడంటే పూజ అయిపోయిందని అర్థం అంతే కదా యజ్ఞేనా అన్నాడంటే పూజ అయిపోయింది ఏమంటే గణపతి మిథాస్థానం అని పైగా పైగా యాక్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా కొంచెం ఓపెసర్ అక్కడికి ఇంకా గణపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసినా వంట చేసేవాళ్ళు వేలదా అంటాడు అక్కడ వస్తాడు ఈ పసుపు ముద్ద తీసుకెళ్ళి సాంబార్లో పారేదండి వీడి పసుపు పుట్ట తీసుకెళ్ళి అక్కడ గుండుగులో సాంబార్లు మరుగుతోంది దాంట్లో మారాడు తీసుకెళ్ళి బయట ఇక్కడ అక్కడ సాంబార్లో మారాడు ఇప్పుడు మళ్ళీ పసుపు పుడ్డ కాబట్టి ఇప్పుడు ఈ గణపతి ఎక్కడ ఉన్నాడంటారు మీ హృదయంలో ఉన్నాడు సపోజ్ మీ హృదయంలో గణపతి లేడనుకోండి మీకు బయట కనపడతాడా గణపతి కనపడండి మీ హృదయంలో ఉన్న గణపతిని బయట మీరు స్థాపిస్తారు ప్రతిష్ఠింపజేయడం ఉంటే అంతే స్థాపిస్తారు నా హృదయంలో గణపతి ఉన్నాడు ఆ గణపతిని పసుపు పొద్దు మీద నేను కొద్దిసేపు పెట్టుకుంటున్నాను ఎందుకన్నా లాగా అంటే ఆ వాహనం కోసం రత్నసింహాసనం పూజ చేయడం కోసం హృదయంలో గణపతిని హృదయంలో అట్టే పూజ ఏం చేస్తారు మానసిక పూజ చేసుకోవాల్సి ఉంటుంది యథార్థమైన పూజ చేయాలి అంటే హృదయంలో గణపతిని బయట పసుపు పొద్దు మీద పెట్టాలి ఏమండి ఆ పసుపు ముద్దం తీసుకెళ్ళి మళ్ళీ సాంబార్లో పారేయాలంటే ఏం చేయాలి అక్కడ ఉన్న గణపతిని తీసొచ్చి మళ్ళీ హృదయంలో పెట్టేసుకుని యథాస్థానం ద్వాసే అంటే అది అర్థం అంటే మన హృదయంలో పెట్టేసుకోండి యథాస్థానం అంటే మహారాజా పైన ఎక్కడో ఉంటాడు ఆయన చోటికి ఆయన వెళ్ళిపోతాడని కాదు మన హృదయంలోంచే వచ్చాడు మన హృదయంలోనే పెట్టేసుకోవాలి కాబట్టి ఉపాసన సందర్భంలో కూడా మీ చేత ఆరాధింపబడే దేవుడు మీ హృదయం ఉంటాడు బయట ఉండడు బయట ఉన్నాడని మీరు స్వీకరిస్తారు ఒక అలవాటు ప్రకారం బయట ఉన్నాడు అని స్వీకరిస్తారు మరి అయితే తీర్థయాత్రలో ఏమిటది మీరు అలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ మీరు అడగకపోతే నేను చెప్పక్కర్లేదు కానీ మీరు అడిగేశారు కాబట్టి సమాధానం చెప్పేమంటారా మీ హృదయంలో దేవుడు ఉంటే మీరు ఏ తీర్థయాత్ర చేయక్కర్లా మీ హృదయంలో వెంకటేశ్వర స్వామి ఉంటే మీరు ఈ రైళ్ళు ఎక్కి తిరుపతి వెళ్ళక్కర్లేదు మీ హృదయంలో వెంకటేశ్వర స్వామి లేకుంటే మీరు ఈ రైళ్లు బస్సులు ఎక్కి తిరుపతి వెళ్ళక్కర్లే అంచేతనే నన్నే వెళ్ళానా తిరుపతి వెళ్ళమంటారా అని అడిగితే ఎందుకండి అక్కడ చూట్లేదు అని వాళ్ళు బోధ పెడుతున్నారు మీరు ఎందుకు కష్టపడతారు ట్రాన్స్పోర్ట్ ట్రైన్ రోజులు కూడా చాలా కాలం మరీ కఠినం మీరు హైగా విశ్రాంతిగా ఇంటి దగ్గర చక్కగా ఒక అరగంట సేపు ధ్యానం చేయండి అయితే ఎవరికైనా సేవ చేయండి ఇప్పుడు ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సేవ చేయదగ వాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయాలి కానీ తిరుపతి ఎందుకు తిరుపతి వెళ్ళి చేస్తారు ఇంట్లో ఉన్న దేవుడిని వదిలిపెట్టేసి ఈధిలో దేవుడి కోసం పరిగెత్తడో ఇదంతా కూడా మానవుడికి ఒక భ్రమ అది కల్పన దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ అక్కడ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు అక్కడ కూడా నీలోనే ఉన్నది కొనండి ఇదంతా డైగ్రషను పటేవా తంతు వ్యతిరేకేణ ఏమండ బయట పటము అంటే వస్త్రం బయట ఇది పంచ పంచాంత ధోవతి ఇది ఉత్తరీయము అంటాడు మీరు గమనించారా ఈ పంచాధోవతి తయారు చేసేవాడు పంచా అని మీరు అనుకోవడమే తప్ప వాడు ఎప్పుడైనా నేస్తుంటే చూసారా మీరు తంతువాయ అంటారు అంటే నేతగాడు నేతగాడు ఏం చేస్తాడు ఈ దారాలన్నింటినీ కూడా చక్కగా సాఫ్గా చేసుకుని వాటిని ఆ మగ్గానికి తొడుగుతాడు తొడిగి ఇలా ఇలా ఇలా ఇలా టకా టకా టకా నేస్తాడు నేత ఆ నేత అయిన తర్వాత ఓ పక్కన స్కేల్ పెట్టుకుంటాడు నేత అంటే ఏమిటండి ఆ దారం తీసుకుని ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఆ కండే ఎరుగుతుంది కదా ఆ కండే ఇటు అటు అటు ఇటు ఇటు అటు వెళ్తూ ఉంటుంది కొంతసేపటికి ఆ కండిలో ఉన్న దారం అంతా ఏమవుతుంది అయిపోతుంది అయిపోతే ఆ ఖాళీది అట్ట మొక్క అది పక్కన వారేస్తుంది మళ్ళీ ఇంకో కండే తీసుకుని దానితో ఎక్కిస్తారు ఎక్కించి ఈ దార ఆ దారం మొక్కకు మూడేస్తారు మళ్ళీ ఇటు అటు అటు ఇటు కాబట్టి అక్కడ ఉన్నదేమిటి తంతువు తంతువు అంటే దారం తంతువు తప్ప ఇంకేమీ లేదు ఏమంట ఈ ఓ స్కేల్ పెట్టుకుంటాడు స్కేల్ పెట్టుకుని కొలుచుకుంటూ ఉంటాడు సిక్స్ మీటర్స్ రాగానే అక్కడ మార్క్ పెడతాడు అంటే కొంచెం తంతువుని లూజ్గా పెడతాడు అదే మార్క్ లూజ్గా పెడతాడు తంతువు పెట్టి ఓ ఎంత రెండు రెండు వేల పరిమాణం లూజ్గా పెడతాడు పెట్టి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ రైట్ మళ్ళీ నేస్తూ ఉంటాడు ఏమండి టూ మీటర్స్ రాగానే ఆ పేసి కట్ చేసి ఇస్తుంది ఏమండి ఇప్పుడు ఇది ఇది ఏమిటంటానది కట్ చేసి ఇందులో మడత పెడతాడు ఏమిటది తంతువు తంతువే కదా తంతువునే మడత పెట్టాడు తంతునే ఇటు అటు ఇటు ఇటు చుట్టు మడత మీరు కొనుక్కు తెచ్చుకున్నారు పురోహితుడు ఏం చేస్తాడంటే ఇలా వేలుతో చింపి ఇలా చింపుతాడు ఇది ధోతి ఇది ఉత్తరీయము ఇప్పుడు ఈ ధోతి ఉత్తరీయము ఉన్నాయండి అక్కడ లేవు అక్కడ తంతువు మాత్రమే గలదు తంతువు కంటే భిన్నంగా వ్యతిరేకంగా పటము పటము అంటే ధోతి ఉత్తరీయము వాటిని పటము అంటారు తెలుగు పటము కాదు సంస్కృత పటము ఆ పటము అనేది మీ బుద్ధిలో ఉంది తప్ప తంతువు కంటే వ్యతిరేకంగా లేదు కాబట్టి భూతదర్శనం ఏమిటి తంతువు ఏమండి వీడు కల్పన ఏమిటి పాఠం దీని మీద ఒక దృష్టాంతం తార్కికులను ఉన్నారు నైయాయికులు వాళ్ళు ఏమంటారంటే తంతువు కంటే భిన్నంగా పటము ఉంటుంది అని అంటారు వాళ్ళు అప్పుడు వేదాంతి ఏమన్నాడంటే శిష్యుడిని పిలిచి ఆ తర్క పండితుల శిష్యులే చూడు తంతువు కంటే వ్యతిరేకంగా పటము ఉంది అంటున్నాడు కదా మీరేం చేస్తారంటే ఆయన ఉత్తరీయంలో ఉండే తంతువులు మీరు లాగేసేయండి పటం ఆయన కప్పుకుంటాడు అని పురమాయించాడు పురమాయిస్తే ఈ శిష్యుడు ఆ తంతువులను లాగేశాడు ఆ తంతువు ఇప్పుడు స్వెటర్ కొడతారు చూడండి స్వెటర్ వల్ల అల్లి అల్లే ఓ చిన్న ముడేస్తారు ఆ ముడి దగ్గర ఉప్పి లాగిస్తే ఏమిటవుతుంది ఏముండదు కాబట్టి తంతువులను లాగేశారు ఈ పిల్లలు ఇంకా పటం ఉంది పటం ఉందా ఏముంది పటం పటమైందా కాబట్టి తంతువు కంటే వ్యతిరేకంగా పటం అనేది ఏది లేదు దీనికి కొద్ది స్వామీజీ బాగా వర్ణించి చెప్పారు ఆయన చాలా ఓపికగా సవకాశంగా వర్ణిస్తారు కానీ వర్ణిస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం అని కానీ ఎండ ఫిట్ మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఎలాగంటే ఇప్పుడు ఒక డిజైన్ ఒక సెల్ఫ్ డిజైన్ ఒకటి ఉంది ఆ డిజైన్ ఏమిటంటే ఈ ఊళ్ళు ఊలు దారము ఆ ఊలు దారాన్ని అవలడంలోనే మీకు ఓ మైదానము పచ్చిక బయలు ఒక ఆవు ఆవు పక్కన కట్టెపట్టుకుని ఆవుని పాలించేవాడు ఆ పక్కనే ఒక నది ఆ నదికి అవతల వైపునే ఒక పర్వత శిఖరము ఆ పర్వత శిఖరానికి పైన ఇలా సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు ఇది అది మొత్తం అంతా అర్థమైందండి ఇది అక్కడ ఉన్నది చూడండి ఇప్పుడు ఈ విటండి ఇది అంటే చూడండి అదిగో ఉదయిస్తున్న సూర్యుడు పర్వత శిఖరాగ్రమునందు ఉన్నాడు నది కావల తీరాలు నది ప్రవహిస్తోంది నది కీవల పచ్చిక బయలులో ధేనువు కపిలధేనువు ఆ పక్కనే గోపాలకుడు అని అన్నారు అబ్బా ఎంత వర్ణం చేశారు ఈ లోపల ఒకడు ఏం చేశాడంటే ఆ చెట్టు జరిగిన ఓ చిన్న ముడు వయసు ఉంటుంది అక్కడ ఈ అల్లికలు ఇలా ఇల్లా అల్లుతూ ఉంటారు కదండి అసలు మనం ఆ ముడి వేసి ఉంటుంది ఆ ముడి విప్పాడు ఉప్పి అది లాగడం ప్రారంభించాడు ఇలా లాగి మళ్ళీ కండికి చుడుతున్నాడు కండికి చుడుతుంటే మొట్టమొదటి ఏమైందో తెలిసినా సూర్యుడు గాయబ్బైపోయాడు ఎక్కడికి గాయబోయాడు ఈ ఖండీలోకి వెళ్ళిపోయాడు చూడండి ఆ తర్వాత పర్వతం వెళ్ళిపోయింది ఖండీలోకి చూడండి ఏమండి కండీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ కండీ లోపల వెతికితే మీకు సూర్యుడు పర్వతం దొరుకుతాయా మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటారు ఈ సూర్యుడు ఇది పర్వతం ఎక్కడికి వెళ్ళిపోయా అది ఎప్పుడు లేకుండే ఉంటే ఎక్కడికో అక్కడికి ఆ కండి లోపలైనా వెతకాలి ఎక్కడికో అయితే గోడవతలైనా వెళ్ళి ఉన్నాయేమో వెతకాలి ఎక్కడో అక్కడ వెతకాలి లేవక్కడ మీ మనస్సులోనే ఉన్నాయి ఇంకా లాగుతున్నాడు అవుతుంటే నది వెళ్ళిపోయింది నది లేదు ఇప్పుడు నది లేకుండా పోయింది ఈ లోపల ఆవు లేకుండా పోయింది ఈ లోపల గోపాలకుడి చేతిలో కట్ట లేకుండా పోయింది ఈ లోపల గోపాలకుడు లేకుండా పోయాడు పచ్చికి పేరు కూడా లేకుండా పోయాడు ఎక్కడికి పోయి కండి మిగిలింది మళ్ళీ దీన్ని భూతదర్శనము అంటారు కాబట్టి ఆ సన్నివేశాన్ని బట్టి సన్నివేశం అంటే కన్ఫిగరేషన్ ఆ సన్నివేశాన్ని బట్టి అది సూర్యుడని సూర్యుడు మీ లోపల ఉన్నాడు బయట సూర్యుడైనా లేడు అక్కడ అక్కడ ఆ దారములు ఉన్నాయంటే ఆ దారములు మీ మనస్సులో సూర్యుడుగా ప్రతిఫలించాయి ఆ పర్వత ఆ దారములు మీ మనస్సులో పర్వతముగా ప్రతిఫలించాయి ఏది బయట లేదు ఇంత జ్ఞానం మీకు వైచిత్ర్యం దొరికిన ఇప్పుడు మీకు వైచిత్ర్యం ఆ వైచిత్ర్యమంతా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది బయట నిమిత్తాలు ఉన్నాయా బయట సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీకు సూర్య జ్ఞానం కలిగిందా లేదా బయట కండి దారం ఉన్నది అయినా మీకు సూర్య జ్ఞానం కలిగింది బయట దారమే గలదు మీకు పర్వత జ్ఞానం కలిగింది బయట దారమే గలదు మీకు నదీ జ్ఞానం కలిగింది దీన్ని యథాభూత దర్శనము అని అంటారు తంతవశ్చ అంతు అంశు వ్యతిరేకేణ అంటే అక్కడ నాస్తి అని పెట్టుకోవాలి నహి ఘట తద్వ్యతిరేకేణ అస్థి అని ఉంది కదా ఆ నా అస్థి తెచ్చుకోవాలి తర్వాత ఏముంది పటోవా తంతు వ్యతిరేక నా అస్థి అని తెచ్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు తంతవశ్చ అంశువ్యతి రేకేనా నా అస్థి తంతవాహ బహువచనం వచ్చింది కనుక సంతి అని మార్చుకోవాలి ఏమండి ఇక తంతువులు ఉన్నాయి తంతువు ఈ కండి ఉన్నది కండి ఏమంటే కండి కండి అనే పేరు విన్నారా కండి దాన్ని ఇంగ్లీష్లో స్పిండిల్ అంటారు ఈ స్పిండిల్ అనేది ఏమైనా ఉందా దారమే మీరు స్పిండిల్ అని పేరు పెట్టుకున్నారా దారమే ఉంది కండి అనేది కూడా ఏమీ లేదు వాస్తవం ఏమండి దారం అనేది ఏదైనా ఉందా లేక ప్రతికే మీరు దారం పేరు పెట్టుకున్నారా ప్రతి ఉన్నారు ప్రతి తప్ప ఇంకా ఏమీ లేదు కాబట్టి మీరు యథాభూత దర్శనాన్ని కనుక అభ్యాసం చేస్తే మీరు అనుకుంటున్నవి ఏమీ ఉండవు అక్కడ అంటే అర్థం కదా తెలుసుందండి మీరు ఒక నిమిషం సమయంలో మీరు చూసిన ఐటమ్స్ అన్నీ లిస్ట్ రాశారనుకోండి మీరు ఒక టూ డజన్ ఐటమ్స్ మీరు చూసి లిస్ట్ రాశారనుకోండి ఆ టూ డజన్ ఐటమ్స్ ఆపాత దర్శనంలో టూ డజన్ ఐటమ్స్ కనపడ్డాయి అవన్నీ లిస్ట్ రాశారు అవి ఏమిటాన్ని మీరు యథాభూత దర్శనం చేస్తే అవి ఏమి అవి కానే కావు లేవగా ఆమె భార్యను చూశాడు ఆమె భార్య కాదు ఇంకా అలా మొదలుపెట్టి వీడు చూస్తున్నది ఏది అది కానే కాదు అంటే ఏమిటండి ఈ సంసారము ఇది ఒక దీర్ఘ స్వప్నం తప్ప మరి కాదు దీర్ఘ స్వప్నం మనము ఈ స్వప్నంలో జీవించటానికి అలవాటు పడుంటాం ఒక గట్టిగా ఆ అలవాటు మీద ఏమన్నా ఏమవుతుందంటే ఈ స్వప్నమే సత్యములా భాషిస్తూ ఉంటుంది ఈ స్వప్నమే సత్యం అనుకుంటూ ఈ నేను నాది యథార్థం అనుకుంటా నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే విభాగమంతా సత్యమని భ్రమపడుతో ఈ రకంగా మనుషులు పెద్ద స్వప్నంలో జీవిస్తూ ఈ స్వప్నమే యథార్థమని దీంట్లో ఇంకా విడ్డూరమేమంటే ఇప్పుడు ఆస్తులు పోవేస్తారు ఇళ్ళు వాటిళ్ళు పోగేస్తారు అక్కడ పదెకరాల భూమి ఉంది ఇక్కడ నాలుగు ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఆరు బంగాళాలు ఉన్నాయి అని ఇలా పోగేసి పెడతాడు ఏమండి అవన్నీ అలాగే ఉంటాయి వీడు గాయపోయిపోతాడు ఓవర్ నైట్ గాయపోయిపోతాడు గాయం అయిపోయే ముందు తెలుస్తుంది వాడికి ఈ ఆస్తులన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ఆస్తులను వీళ్ళు సంరక్షించుకుంటారు సంరక్షించుకోరు అని బెంగా ఏ తనేమి సంరక్షించాడు మరి తను సంరక్షించ వెళ్ళిపోతున్నాడు కదా తనేమో సంరక్షించలేదు కదా తను చేసిన పనే వాళ్ళు చేస్తారు అంతకంటే ఇప్పుడేం చేస్తారు అంతకంటే పెద్ద కనుక వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు కానీ అలా అనిపించదు నేను వెళ్ళిపోతున్నాను వీళ్ళు మిగిలిపోతారు ఇక్కడ అని అతను అనుకుంటాడు ఆ వ్యక్తి అనుకుంటాడు వీళ్ళు అలాగే అనుకుంటారు మనందరం ఇక్కడ ఉండిపోతున్నాం పాపం వాడే వెళ్ళిపోతున్నాడని వీళ్ళు అనుకుంటారు చూసారా ఎంత విడ్డూరము నేను వెళ్ళిపోతున్నాయి ఆస్తులన్నీ మిగిలిపోతున్నాయి వీళ్ళు భద్రం చేసుకుంటారేమోదే అని వెళ్ళి డౌట్ వీడికి అప్పుడు ఆ టైంలో రాముడు జ్ఞాపకం ఉన్నాడు కృష్ణుడు జ్ఞాపకం ఉన్నాడు ఆ టైంలో ఏం జ్ఞాపకం వస్తాయంటే ఈ జ్ఞాపకం వస్తాయి అప్పగింతలు అప్పగింతలను అనుకున్నాయి అప్పగింతలు అప్పగిస్తూ ఉంటాడు కొడుకులను పిలుస్తాడు ఇదే మీరు దెబ్బలాడుకోకండి రా నేను ఎనిమిది బంగళాలు తయారు చేశాను కదా చెరువు రెండు తీసుకోండి కొంచెం చిన్నవైనా పెద్దవైనా దెబ్బలాడుకోకండి దెబ్బలాడుకుని లాయర్లకి పెట్టకండి అంటే ఈ డెబ్బంతా లాయర్లకు వెళ్ళిపోతుంది మూడు గంగా అని చెప్తారు సో ఈ రకంగా పంపకాలన్నీ చేస్తాడు అంతం ఈ అబోహంలో మనిషి జీవిస్తాడు అంటే అబోహం చెప్పదరము కాదు ఇదంతా యథార్థం అనుకుంటాడు యథార్థమా లేకపోతే నిత్యనా అది తెలుస్తూనే ఉంటుంది అన్నీ పోతున్నాయని తెలుస్తూనే ఉంటుంది అయినా కూడా తెలుసుకోలేకపోతాడు చాలా మనిషి చాలా భయంకరమైన అజ్ఞానంలో జీవిస్తూ ఈ విచారం అంతా మరి అభివృద్ధి ఆశ్చర్యం తలుచుకుంటే ఆశ్చర్యం ఉత్తరోత్తర భూత దర్శనే ఆ విధంగా మీరు ఉత్తరత్తర భూత దర్శనం చేయాలి అంటే ముందు ముందు అంటే ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్న వస్తువుని దర్శించటం మీరు అభ్యాసం చేయాలి ఉన్నదాని దర్శించటం అభ్యాసం చేయాలి ఆపాతంగా అంటే పై పైన ఏది కనపడితే అదే సత్యం అనుకోకూడదు పైపై మెరుగులు అంటారు పైపే మెరుగులు ఇప్పుడు మీరు బంగారపు ఆభరణం కొనడానికి వెళ్ళారనుకోండి ఆభరణం మెలమెలా మెరిసిపోతూ ఉంటుంది బాహ్ ఎంత బాగా మెరిసిపోతుంది అది కొనుక్కు తెచ్చేసుకుంటారా కొనుక్కు తెచ్చుకోరు అది నచ్చిన తర్వాత ఏమండి ఇది ఎంత క్యారెక్టు అని ఇది ఎన్ని క్యారెక్ట్ అని ఎన్ని క్యారెక్ట్ అంటే నెక్లెస్కి క్యారెక్ట్ ఉంటుందా బంగారాకుంటుందా బంగారాకుంటుంది అంటే ఏంటి మీరు తీరా నచ్చిన తర్వాత ఈ నెక్లెస్ బాగుండి నేను కొనుక్కోవాలి అని మీరు నచ్చిన తర్వాత ఈ నెక్లెస్ దృష్టి పక్కన పెట్టేసి బంగారం దృష్టిలోకి వెళ్ళారా లేదా వెళ్ళి క్యారెట్లన్నీ అని అడిగారు అప్పుడు అంటే ఏమిటి భూతదర్శనం వైపు వెళ్ళారా కదా సో ఆ విధంగా భూతదర్శనం చేయాలి అంటే నా దర్శనం ఎగ్జాంపుల్ మీరు అనుకోద్దు నాకెవడో గోల్డ్ మెడల్ ఇచ్చారు పనీ పాట లేని వాళ్ళు ఇచ్చి వడికి లేదు పనీ పాట కూర్చుకునే వడికి లేదు అనవసరం అలాంటివన్నీ ఇప్పుడు గోల్డ్ మెడల్ ఇచ్చా నేను ఇది గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అనుకునేవాడిని అనుకుంటే ఈ లోపల కంసాలి కనపడ్డాడు ఏమంటారు ఏమిటండి పంతులు గారంటే గోల్డ్ మెడల్ అంటే ఆయన చూసి గోల్డేం లేదండి మీద చెప్పండి దాన్ని భూతదర్శనము అర్థమేమి లేదండి అప్పుడు నా అహంకారము ఒక్కసారి గాలి తీసిన బుడగడా అయితే గోల్డేన్ లేదా ఉడికే రంగు హడావిడే తప్ప గోల్డేన్ లేదు ఏదో పిసరం కానీ గోల్డ్ పేరు భూత దర్శనం ప్రతి అడుగులోనూ భూత దర్శనం చేస్తూ ఉండాలి కేవలం బంగారం ఆభరణాలకే కాదు ఉడితే దృష్టాంతం కూడా ఇప్పుడు ఈ ఆస్తి నాది అని అనిపిస్తుంది వెంటనే భూత దర్శనం చేయాలి నాదేలా అవుతుంది నేల కదా నేల ఎవ్వడిది కాదు నింగి ఎవడిది కాదు నీరు ఎవరిది కాదు నిప్పు ఎవడిది కాదు గాలి ఎవరిది కాదు ఇవి ఎవ్వడివి కావు కానీ మనిషి ఏమనుకుంటాడు ఇది నాది అనుకుంటాడు కాబట్టి నా ఆస్తి అనగానే ఇది నా ఆస్తి నా అది ఆస్తి కాదు నాది కాదు అది కేవలము నేల ఆస్తి వీడు పేరు పెట్టిందే తప్ప అది ఆస్తి కాదు ఇది నేల నాది కాదు నేల విజయ ఆ సత్యం తెలియాలి సరే ఏదో రిజిస్ట్రేషన్స్ ఆస్తులు పసుపులు ఏవో ఉంటాయి ఒక గొప్ప ఒకటి పెట్టుకుని దాంట్లో మతాన్ని చేస్తాం అంతవరకు బాగానే ఉంది కానీ నా ఆస్తి అని అండము చాలా పొరపాటు ఒకసారి నేను ఇంత ఇంత కట్ట పట్టుకున్నా డబ్బు కట్ట ఉంటుందో లక్ష రూపాయలు ఉంటుంది అలా పట్టుకున్నా ఎవడో ఉన్నాడో స్వామిగారి నీది కాదు నా అలా పట్టుకుందా ఉన్నా పడిపోయినా అంతే ఆధారం ట్రూ వెరీ ట్రూ కాబట్టి ఉత్తరత్తర భూత దర్శనాన్ని అద్భుత జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎంతవరకు తెలుస్తున్నానండి ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్ నైవ నిమిత్తముపలభామహేర్థెమాన్స్ట్రేట్ చేస్తా చూడండి ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్ అంటున్నాను అంటే ఇంకా మీ నూటంపట ఒక నామము రాదు ఇంకా ఊడి మనస్సుకి ఒక రూపము తోచదు అంతవరకు వెళ్ళిపోతుంది అది ఆ భూతదర్శనం అంటే ఏమిటి ఇదిగో ఇది ఉంది ఇక్కడ ఘటముంది ఘట రూపము ఘటనామము ఉంది కాబట్టే ఘట జ్ఞానం కలిగింది మీరు మొదలు పెడతారు ఇదిగో ఘటము ఘటం కనుక ఘట జ్ఞానం కలిగింది అని మొదలు పెడతారు మొదలు పెడితే నేనేం చేస్తాను ఏ మాట మాట్లాడతావు అది ఘటమా మృతికయా చెప్పు అని నేనంటా అంటే మీరు అర్థం చేసుకుంటారు అప్పుడు ఘటనామము ఘటరూపము పోయే ఒకరికి ఏమంట మృత్తిక అదిగో అది మట్టి అని నేనంట మృత్తిక అంట అంటే నేను వెంటనే చూడు మట్టి అంటా అది పృథివీయా లేకపోతే మట్టి ముద్ద అని అడుగుతా అడిగితే మీరేమంటారు పృథివీ అని చెప్తారు సో మట్టి ముద్ద అనే శబ్దము అప్రత్యయము పోయే ఒకటే పృథివీ అప్పుడు నేనేమంటానంటే అది సత్తయ పృథివీ అను అనుకుంటున్న సత్తయా లేక పృథివీయా అని అడుగుతా అంటే పృథివీ అన్నది నామరూపాలు ఇంకా సత్త మిగులుతుంది ఏమండి అప్పుడు పృథివీ అనే నామరూపాలు పోతాయి ఇంకా సత్త ఇప్పుడు ఆ సత్త నేను అనగానే నేను అన్నది నామరూపాలు వాస్తవంలో అది కూడా సత్తయే బాహ్యములు ఉందని నేను అనే సత్తకి విభాగాన్ని కలిగించేదే నామరూపాలు ఎప్పుడైతే నామరూపాలు పోయాయో వాహ్యములందరి సత్తకి లోపల నేను అనే సత్తకి ఇంకా విభాదమే లేదు అప్పుడు అఖండ సద్రూపంగా నిలిచి ఉంటాడు ఆ అఖండ సత్తకి పేరు లేదు మనస్సు యొక్క వృత్తి కాదు అంటే ఏమిటి మీరు అఖండ సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు వాక్కు విలీనమైపోతుంది మనోవృత్తి కూడా విలీనమైపోతుంది అఖండ సద్రూపంగా నిలిచి ఉంటారు మీకంటే బయట అనేది ఏమీ లేనే లేదు కాబట్టి బయట నిమిత్తం ఉంటుంది లోపల జ్ఞానం ఉంటుంది అనే తీసి సేమైంది అది పోయింది ఒక నిమిత్తమే లేకుండా పోయింది ఆ శబ్ద ప్రత్యయ నిరోధ నిరోధము అంటే నాశము శబ్దము ప్రత్యయము అనగా నామము రూపము అనేవి పూర్తిగా విలీనమైపోయి వీడు అఖండ సద్రూపంగా నిలిచే ఆ ఉత్తరత్తర భూత మనం తీసుకువెళ్ళినట్లయితే ఫైనల్గా ఈ రీచ్ స్టేజ్ వేర్ నైవ నిమిత్తముపలభామహే ఇత్యథ మా దృష్టిలో ఉపలభామహే అంటే ఉత్తమ పురుష బహువచనం మేము జ్ఞానము కంటే భిన్నముగా జ్ఞేయమనేది మాకు అనుభవానికి వచ్చుటనే లేదు తెలిసిందాండి కాబట్టి బాహ్యార్థ నిరాకరణం చేసేసాయి ఇంకా బాహ్యార్థం అనేది ఏది లేదు కేవలము జ్ఞానము మాత్రమే కాలి ఆ విధంగా ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేశారు అయితే ఇప్పుడు ఆ శ్లోకంలో కింది వాక్యం సిద్ధాంతం కదండి ఆ సిద్ధాంతం చదివినప్పుడు నిమిత్తస్యానిమిత్తత్వమిష్యతే భూతదర్శనాత్ అని వ్యాఖ్యానం చేశారు కానీ ఆ సంధి ఒకటి ఉన్నది ఏమ పదాంతాదతి అని పదార్థమైన ఎయింగ్ కంటే అకారం పరంగా ఉన్నప్పుడు పూర్వరూపసంధి ఆ వచ్చి ఏలో కలిసిపోతుంది విడదీస్తే ఆ మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి మీరు ఎలా విడదీయొచ్చు అంటే దాన్ని నిమిత్తస్యానిమిత్తత్వంష్యతే అభూత దర్శనా అని కూడా విడదీయవచ్చు అలా విడదీసి వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు ఓకే ఉడికే అలా కూడా విడదీయడానికి అవకాశం ఉంది కనుక అలా విడదీస్తున్నారు తప్ప మామూలుగా లోకంలో పండిత లోకంలో ప్రసిద్ధమైనది భూతదర్శనమే తర్వాత భాష్యకారులు ముందు వారి అభి బాగా అభిరుచి పాఠాన్ని చెప్పి అభిరుచి సంధిని చెప్పి ఆ తర్వాత లోకంలో ఎవడో అభూత దర్శనాతను అకారత్వ శ్లేష పెట్టి విడదీసిన వాడు ఎవడైనా ఉంటాడో ఒకడు వాడిని కూడా పరిగణనలోకి తీసుకుని అకారాన్ని పెట్టి ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తున్నారు సో అయితే ఆ వ్యాఖ్యానానికి వెళ్ళి ముందు ఇంకా ఒకటి రెండు విషయాలు మనం గమనించవలసి ఉన్నాయి ఇది ఒకటి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం మనకి ఏమనిపిస్తుందంటే లోపల జ్ఞానము బయట జ్ఞేయము ఉన్నట్టు అనిపిస్తుంది కేమండి అంతటితో తాగదు ఆ భ్రమ అంతటితో తాగదు ఇంకా ఏమనిపిస్తుందంటే ఈ లోపల జ్ఞానము అంటే మనస్సు మనోవృత్తులే కదా జ్ఞానం అంటే ఈ మనోవృత్తులు అలా నిరంతరంగా మారిపోతున్నాయి చాలా చంచలంగా ఉంటుంది మనస్సు అవి మారిపోతున్నాయి కానీ బయట ఉన్నది మాత్రం స్థిరంగా ఉంటుంది అని అనిపిస్తుంది గమనించేట వాస్తవం ఏమిటి అసలు బయట ఏది లేనే లేదు ఉన్నది జ్ఞానమే ఉన్నదంతా జ్ఞానమే జ్ఞానం కంటే భిన్నంగా ధ్యేయము బాహ్యార్థము లేనే లేదు రేఖ ఉన్న పరిస్థితి వాస్తవ స్థితి అది కానీ మన అనుభవం ఆ జ్ఞానం ఎంత గట్టిగా పనిచేస్తుందంటే మీద మన అనుభవం ఎలా ఉందంటే జ్ఞానం అనేది చాలా చంచలం అది స్థిరం కాదు ఓసారి ఇలా ఉంటుంది ఇంకోసారి అలా ఉంటుంది మతి కూడా లేనట్టే అయిపోతుంది కానీ బయట మాత్రం స్థిరంగా ఉంటాయి అని అనుకుంటాడు ఇది ఎలాగంటే రిజిస్ట్రేషన్ చేయించాను కాబట్టి నా ఆది నా సొత్తు అయిపోయింది అనుకుంటాడు అది వీడు సొత్తు అవుతుందా నా సొత్తు అనేది ఏదైనా ఉందా అసలు ఈ సృష్టిలో ఇప్పుడు ఒకసారి బాంబేలో నేను బాంబే వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకునే రోజుల్లో ఓ పెద్ద మనిషి కనపట్టాడు ఆ పెద్ద మనిషి ఫుట్పాత్ మీద మకాం ఏమండి కానీ ఆయనకు ఒక ఫ్లాట్ ఆయన సొంతం ఆ ఫ్లాట్లో మకా ఆయన సొంత ఫ్లాట్ ఒకటి ఆ ఫ్లాట్ ఎక్కడుందో ఆ ఫుట్పాత్ నుంచి చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది పక్కన ఆ ఫ్లా దాంట్లో పద్దెనిమిదో అంతస్తులో ఈయన ఫ్లాట్ ఉంది ఆయన సొత్తుంది ఆయన ఆస్తి ఆయన మకాం ఫుట్పాత్ మీద ఏమిట్రా ప్రారంభం అంటే దాంట్లో అద్దెకు ఉన్నవాడు విడిచిపెట్టి వెళ్ళాడు కోర్టులో పడింది కేసు ఇంకా కోర్టులో పడితే వీడు ఆధ్యాయం పూర్తయినా అదే కేసు అలాగే ఉంది బర్రె పెంపకాల్లో తేడా వచ్చింది బ్రదర్స్ మధ్యన ఇది న్యూయార్క్ టైమ్స్లో చదివాను నేను న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది ఈ వార్త ఒక బర్రె పెంపకం బర్రె తండ్రి పోయినప్పుడు బర్రె ఒకటే ఉంది రెండు బర్రెలు ఉంటే చెరువు బర్రె తీసుకునేవారు ఒకటే బర్రే కలదు దాన్ని కోసి చరి సగం తీసుకోవడానికి వీలు లేక ఆ బర్రె ఎవరికి రావాలి అనే దాని మీద పేచీ పట్టి కోర్టులో కేసు వేశారు ఆ తర్వాతి కాలంలో బర్రె చచ్చిపోయింది ఈ కేసు పక్షి ప్రతిపక్షి ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారు ఏమంటే అప్పుడు లక్నోలో కోర్టులో సెషన్స్ కోర్టులో అదో సివిల్ కోర్టులో దాని జడ్జిమెంట్ వచ్చింది ఈ బర్ ఫలానా సోదరుడికి చెందుతుంది అని జడ్జి జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ ఎవరికోసం ఇచ్చారు తీరా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెతుక్కున్నారు ఎవరిది ఈ జడ్జిమెంట్ అని ఆ బర్రే లేదు ఆ సోదరులు ఇద్దరు కూడా స్వర్గస్థులైపోయారు అనివే ఇది ఇది సో ఈయన నా ఆస్తి ఆ పద్దెనిమిదో అంతస్తులో ఉన్న ఫ్లాట్ నాది అని అనుకుంటాడు ఏమండి కానీ మకాన్ అక్కడ ఫుట్పాత్ ఆ పద్దెనిమిదో వల్ల పసులో ఉన్నతను అక్కడ స్వంతం కాదు కానీ ఆయన అక్కడ మకాలు చేస్తున్నాడు దీనికి ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది ఏంటంటే ఫుల్స్ కన్స్ట్రక్ట్ ది హౌసెస్ అండ్ వైజ్ మెన్ లివ్ ఇన్ దేమ్ కాబట్టి అంటే ఇల్లు కట్టడం మంచితేరో ఇంట్లో మకా ఉండాలి ఇదంతా నా నేను పోగేసుకున్నటువంటి ఆస్తి అనే దృష్టి ఏది కలదో అంత పొరపాటుగా ఇంకొక ఇంట్లో నా అస్థి అనేది ఏది లేదు మనం అలా అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ ఉండగానే వీడు ఆయుర్దాయం మైనపు ఒత్తిలో మైనం కరిగిపోయినట్టుగా కరిగిపోయి వీడు వీడు పోతాడవుతాడు ఈ ఇంకోహళ్ళు అనుకోవడం ప్రారంభిస్తారు ఇది నా అస్థి అది నాస్తి చాలా విడ్డూరమైన విషయం ఇది నేను చెప్పదలుచుకున్నది ఏమంటే బాహ్యము స్థిరము ఆంతరము ఉంటుంది పోతుంది అని మనం అనుకుంటాం ఎంత భ్రమ చూడండి వాస్తవం ఏమిటంటే బాహ్యం అనేది అసలు ఏమీ లేనే లేదు ఉన్నది జ్ఞానము మాత్రమే ఈ సిద్ధాంతం ఇది క్షణిక విజ్ఞానవాదుల సిద్ధాంతం బౌద్ధ మతం అది ఎంత బుద్ధిమంతులు ఆలోచించండి వాళ్ళకి బౌద్ధాని పేరుకి తగ్గట్టుగానే మహాబుద్ధిశాలు అంచేతనే బాహ్యము అని నువ్వు అనుకుంటున్నది అది యథార్థం కాదు కేవలము జ్ఞానము మాత్రమే సత్యము జ్ఞానం కంటే భిన్నంగా నిమిత్తము లేక బాహ్య విషయం అనేది లేదు అని వాళ్ళు ఘంటాపథంగా చెప్పారు ఆ వాదాన్ని ఆయన స్వీకరించి గౌడపాదాచార్యులు స్వీకరించి బాహ్యార్థవాదాన్ని నిరాకరిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు జ్ఞానము కలిగిన ప్రతి సందర్భంలో నేను ఇంకా భూతదర్శనం మీదే మాట్లాడతాను ఇంకా అభూత దర్శనంలో ఇది రాలేదు అభూత దర్శనం ఏముంది సింపుల్ విషయం అది జ్ఞానము కలిగిన ప్రతి సందర్భంలో జ్ఞేయము బాహ్య వస్తువు బయట ఉంటుంది అనే మాట అంటే ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం యుక్తి దర్శనాతి ఇష్యతే విజ్ఞప్తి ఉంది అంటే నిమిత్తం ఉంటుంది అనేటువంటి వాదము బాహ్యార్థవాది యొక్క వాదము అది ఎంత అసందర్భం అంటే మన జీవితంలో భ్రాంతి దర్శనము అని ఒకటి కలదు భ్రాంతి దర్శనము ఇప్పుడు రజ్జు సర్పాన్ని మీరు చూస్తారు అంటే ఉన్నది త్రాడు మీరు చూసేది సర్పము ఇప్పుడు ఈ రజ్జు సర్పము అది అది ప్రజ్ఞప్తి అది జ్ఞానమే కదా రజ్జు జ్ఞానం కలిగింది రజ్జు సర్ప జ్ఞానం కలిగినప్పుడు బాహ్యమునందు సర్పము ఉండి మీకు సర్పజ్ఞానం కలిగిందా లేదు బాహ్యములందు సర్పము లేకుండానే మీకు సర్పజ్ఞానం కలిగింది అలాగే గంధర్వ నగరము అని ఒకటి ఉన్నది గంధర్వ మాస్ హిప్నాసిస్ట్ అంటారు అంటే వంద మందిని కూర్చోబెడతాడు ఆ హిప్నాసిస్ట్ చేసే ఆ చేసి వాడు ఓ మందిని కూర్చోబెట్టి ఆకాశం చూడమంటాడు ఆకాశంలో వినీలాకాశం కనపడుతుంది ఈ లోపల అదిగో మేఘాలు కనపడుతున్నాయి చూడమంటాడు మేఘాలు కనపడతాయి మేఘాల వెనుక ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళ ఒకటి కనపడుతుంది చూడమంటాడు అది అది కనపడుతుంది ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల పెద్ద పెద్ద మేఘాలలో పెద్ద పెద్ద ప్రసాదాలు కనపడుతున్నాయి చూడమంటాడు ప్రసాదాలు కనపడతాయి అన్నీ కనపడతాయి దాన్ని గంధర్వ అని అంటారు వీడికి గంధర్వం అక్కడ ఏదో నగరం ఉన్నట్టుగా వీడికి జ్ఞానం కలుగుతుంది వీడు అలా అలా చూస్తాడు అలా జ్ఞానం కలుగుతుంది అక్కడ నగరం ఉండి నగరం యొక్క జ్ఞానం కలుగుతుందా అదే లేదు నగరం అనేది ఏమీ లేకున్నా ఎంత వైచిత్ర్యమో చూడండి నగరంలో ఎన్నెన్నో విచిత్రములు వెరైటీ అన్నీ ఉంటాయి రకరకాల విషయాలు ఉంటాయి అవి వాస్తవంగా ఏమీ లేకున్నా అవి ఉన్నాయి జ్ఞానం వీడికి కలుగుతుందా లేదా కాబట్టి బాహ్య విషయము లేకున్నా గంధర్వనగర దర్శనము ఉన్నది స్వప్నం చూస్తారు స్వప్నంలో ఎంత వెరైటీ ఉంటుందండి బోల్డ్ వెరైటీ ఉంటుంది స్వప్నంలో ఏమండి ఆ వెరైటీ అంత ఉండి మీకు జ్ఞానం కలుగుతుందా లేదు కాబట్టి స్వప్న దర్శనంలో కూడా బాహ్య విషయమేమీ లేకున్నా మీకు జ్ఞానం కలుగుతుంది కనుక భ్రాంతి దర్శనము కూడా దర్శనమే భ్రాంతి దర్శనం కూడా దర్శనమే వాస్తవంలో యథార్థమైన సర్పం చూశాడండి భయంతో ఉనికిపోయాడు ఏమండి రజ్జు సర్పాన్ని చూశాడు భయంతో ఉనికిపోయాడు ఆ సర్పజ్ఞానానికి ఈ సర్పజ్ఞానానికి తేడా ఏమైనా ఉందా ఏమీ తేడా లేదు మీకు జరిగిన కథ ఒకటి చెప్తాను ఒకడు గట్టు మీద పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఓ రైతు వెళ్తుంటే పాము కరిచింది వాడు పాము కరిచేప్పటికీ అక్కడ పడిపోయాడు పడిపోతే ఎవల్లో దూరం నుంచి చూశారు ఎవిట్రాలు పడిపోతున్నామని అది చేయడు అక్కడి నుంచి నన్ను పాము కరిచేసిందని వీడి పడిపోయాడు వాడు పరిగయాత్తుకు వచ్చి వీడిని బుధాన్ని నేర్చుకుని ఊళ్ళోకి తీసుకురావచ్చాడు ఏమండి ఊళ్ళో వెంటనే ఒక మంత్రగాడు పాము మంత్రగాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని కబురు పెట్టారు ఆయన్ని కబురు పెడితే ఆయన వస్తున్నాడు ఈ లోపల పాము విషం ఎక్కిందా లేదా అనేది వీళ్ళకి వీళ్ళ భయం వెళ్ళది వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ కలిచిందిరా అని అడిగారు అడిగితే కాలు బొటన బ్రేలు ఎక్కడ కలిచింది అంతే వెంటనే ఎరా పాము విషం ఎక్కడ దాకా ఎక్కిందిరా అని వీళ్ళ చుట్టూ ఉన్న జనం అడిగి ఇంకా మంత్రగాడు వస్తున్నాడు ఈ లోపల అంటే ఎక్కడదాకా ఎక్కిందిరా మోకాలు దాకా వచ్చిందా తోట దాకా వచ్చిందా ఎక్కడ దాకా వచ్చిందని అడిగితే వీళ్ళు చెప్పాడు మోకాల దాకా వచ్చింది ఇక్కడ ఎవడు ఈ పాము కరిచింది వెంటనే వీళ్ళు తువ్వాలు తీసా తోట దగ్గర బిగించేశారు ఇంకా పైకి ఎక్కకుండా ఉండడం కోసం లేదా పైకి ఇప్పుడు మేము ఈ కట్టేసిన తర్వాత ఇంకా పైకి ఎక్కుతుందా లేదా అని అడిగారు అంటే ఎక్కుతుండట్టే ఉందని చెప్పాడు ఇప్పుడు ఇంకా పైకి ఎక్కేస్తుంది కట్టినా కూడా ఎక్కేస్తుంది ఈ లోపల మంత్రగాడు వచ్చాడు ఆయన వేప మండవకు తీసుకొచ్చాడు వీళ్ళందరినీ పక్కకి తప్పుకోకుండా ఇలా ఇలా మంత్రం వేసుకున్నాడు కావండి మంత్రం వేసినా తగ్గట్లేదు ఈ లోపల వీడి నూటం పట నుకొచ్చేస్తాడు అప్పుడు ఒక ఆయన వీళ్ళందరిలో ఒక ఆయన హెరా నీకు ఎక్కడ కరిచిందిరా పామని అడిగాడు ముందే ఆ జట్టు మీద కరిచిందంటే పోయాడు అక్కడ ఒక తాడు ఉంది ఆ తాడికి ఒక ఈ కుక్కె ఒకటి ఉంది దేనుకో కట్టినప్పుడు కుక్కెలాంటిది పెట్టారు ఆ కుక్కే ఒకటి ఉంది అది పట్టుకొచ్చాడు ఇదిగో రా వీడి మొహమే బాలేశాడు ఇదిగోరా నిన్ను కడిచిన పాము అంటే వీడి కాలుకి చిన్న గీత కూడా ఉంది ఎర్రగా ఇదిగో ఈ కుక్కెని తగిలి నీకు ఆ గీత పడింది అన్నాడు అని చెప్పిన అయ్యో అలాగా నన్ను పాము కరిచిందేమో అనుకున్నాను అన్నాడు ఈ లోపల నోటి నుంచి నొరగరావడం మానేసింది సరే ఇప్పుడు రక్త నీకు ఇప్పుడు విషయం ఎక్కడ దాకా ఎక్కిందంటే అప్పుడు ఏమీ ఎక్కలేదు మరి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఎక్కింది అక్కడ ఇంకా ఓ మాట ఉంది ఈ తాడు తీసుకురావడానికి ముందు వీళ్ళు ఏం చేశారంటే మిరపకాయ నోట్లో పెట్టారు నవలమన్నారు నవలమని ఎలా ఉందిరా కారంగా ఉందా అని అడిగారు లేదని చెప్పాడు ఏమండ వేపాకులు నోట్లో పెట్టినా నవలమన్నారు ఇప్పుడు చేదుగా ఉందా అంటే లేదు తీయగా ఉందని చెప్పాడు అయ్య బాబోయ్ వీడికి విషం ఎక్కేసిందని వీళ్ళు కంగారు పడ్డారు ఏమండే ఇప్పుడు ఈ థాడని తెలిసిన తర్వాత విషం తగ్గిపోయింది కదా ఇప్పుడు మిరపకాయ నోట్లో పెట్టి ఇప్పుడు ఎలా ఉందిరా అంటే ఇప్పుడు కారంగా ఉందని చెప్పాడు అరే ఇందాక తిన్నప్పుడు ఎలా ఉందిరా ఆ మిరపకాయ ఇంకా ఉంటుంది కదా నోట్లో అది కారంగా ఉందా తీ ఉందా కారంగానే ఉందని చెప్పాడు మరి అప్పుడు తీయిగా ఉందని చెప్పేట అప్పుడు తీయగా ఉన్నట్టు అనిపించింది అని చెప్పాడు ఎలా ఇంకా నోరు చేదుగా ఉందా తీయగా ఉందా చేదుగా ఉంది మరి అప్పుడు తీయగా ఉన్నాయి వేపా వ్యాపాహకులు అని చెప్పేవే అంటే మరి అప్పుడు అలా అనిపించింది ఈ కథ అంతా అర్థమైందా పల్లెటూళ్ళలో పాము కాట్లు వందకి పదిలో తొమ్మిది ఇలాంటివే పాము కరవదు వీడి భ్రమే కొంతమంది చచ్చిపోతారు ఆ నన్ను పాము కట్ చేసింది కట్ చేసింది కట్ చేసింది కార్దీ యాక్ అరెస్ట్ వచ్చి ప్రాణం ఉండేస్తాయి పాము పాము ఉన్నా కూడా విషం లేదు ఒకప్పుడు పామే లేదు ఒకప్పుడు వీడు మంత్రం వేస్తే తగ్గిపోతుంది అసలు పామే లేదు మంత్రం వేస్తే తగ్గడం ఏమిటి అంటే వీడికి మంత్రం వేశాడు ఇంక ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది అనిపించగానే తగ్గిపోతుంది వట్ స్టిల్ మీ మనస్సు దాని మహిమ మీకు తెలియదు మీ మనస్సు దేవుణ్ణి కల్పిస్తే దేవుడు ఉంటున్నట్టే అనిపిస్తుంది దెయ్యాన్ని కల్పిస్తే దెయ్యం ఉన్నట్టే అనిపిస్తుంది మనస్సుకి అంత బలం ఉన్నది అలా నావాడు నాకు మిత్రుడు అని మనస్సు కల్పిస్తే వాడు నిజంగా మిత్రుడిలాగే అయిపోతాడు వాడు శత్రువు అని మనస్సు కల్పిస్తే వాడు శత్రువే అయిపోతాడు మీ మనస్సుకున్న బలం మీకు తెలియదు మీరేమనుకుంటున్నారంటే బాహ్యంలో ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నారు బాహ్యంలో ఏవీ లేవు అన్నీ మీ మనస్సులోనే ఉన్నాయి మీ మనస్సుని పరిశీలించుకోవటం మీరు అభ్యాసం చేస్తే మంచిది అది సందేశం ఇక్కడ ఉండేటువంటి సందేశం అథవా అభూతదర్శనాత్ బాహ్యార్థస్ అనిమిత్తత్వమిష్యతే అథవా అంటే సంధిని ఇంకో రకంగా విడదీసి అభూతదర్శనాత్ని విడదీశాం పెడితీసి ఇప్పుడు అర్థం ఏమని చెప్తామంటే బాహ్యార్థము నిమిత్తస్య అంటే బాహ్యార్థస్య నిమిత్త అనిమిత్తత్వం అంటే అనిమిత్తత్వము అంటే అది జ్ఞానహేతువు కాకపోవుట ఇష్యతే స్వీకరింపబడుతున్నది పైన చెప్పినట్టే ఎందువల్ల అభూత వలన అంటే అక్కడ లేని దాన్ని చూడ్డానికి మీరు అలవాటు పడున్నారు కాబట్టి అక్కడ లేనిదాని చూడడానికి వీళ్ళు అలవాటు పడి ఉంటారు అక్కడ ఏమీ ఉండదు లేనిదానికి చూడడానికి అలవాటు పడుతుంటారు మా చిన్నప్పుడు కాశీనగరం చూడరు బాబు కాశీనగరం చూడరు బాబు అని ఒక పెట్టి ఒకటి దానికి పక్కన వీడు ఒక చిన్న ఆర్కెస్ట్రా వాడి దగ్గర గెడ్డ ఏదో ఒకటిదో చిన్న పిసరంత ఆర్కెస్ట్రా కూడాను పాట పాడుతో నగ నగ బెల్ల కొడుతో చిన్న పాట ఆర్కెస్ట్రా ఉంటాయి అనా ఇస్తే చూపిస్తాడు ఒక అనా వెళ్ళి పక్కనే నిలబడితే ఊరికే పిల్లలు ఇలా నిలబడతారు వీటి దగ్గర అనలేదు వీడ వెళ్ళి పక్కన నిలబడతాడు కాశీ చూడాలనుంది కానీ పాపం అనా లేదు కాబట్టి చూడలేకపోతున్నాడు ఈ లోపల అనా ఉన్న కూరడు వాడు వాడు నడిచి ఉంటాడు వాడు నడక చూడగానే వీడికి అర్థమవుతుంది వీడి దగ్గర అనా ఉండి వస్తున్నాను వాడు చాలా మంచి స్టెప్ అది చూసి వీడు అడా పట్టుకుని వస్తున్నాడని తెలుస్తుంది వాడిని ఆ రాబాబు అని పిలుస్తాడు ఆ నాపుచ్చు ముందు ఎవరోలో వేసుకుంటాడు ఎవరోలో వేసుకుని అక్కడ దానికి ముందు పెట్టినటువంటి మూత తీసేస్తాడు తీసేసి వీడిలాగా దానికి రెండు వైపులా లైట్ వెళ్లకుండా ఉండడం కోసం చిన్న కవర్ కూడా ఉంటుంది ఆ ముఖం దాంట్లో పెట్టేసి ఆ చూడు బాబు అని వీడిక్కడ చిన్న లేబర్ ఒకటి ఉంటాడు అలా తిప్పుతో ఓ పాట పాడుతూ ఉంటాడు కాశీపట్నం జోడరా బాబు విశ్వేశ్వర దేశం చేయి భ్రమరాంబ భ్రహ్మరాంబ లేకపోతే విశాలాక్ష విశాలాక్షన్ చూడు కాశీనగరంలో ట్రాఫిక్ చూడు అని ఇలా పడుకో పడితే తిప్పుతూ ఉంటాడు ఇది అంటే మూడు నిమిషాలు రెండు నిమిషాలు మొత్తం కాశీనగరం అంతా చూస్తాడు అయిపోయింది ఇంకా తరకాయ తీయ అలాగే పెట్టుకుంటుంటే అయిపోయింది కాశీ తీయ తరకాయ అని తరకాయ పెట్టేస్తాడు అది కాశీనగరం వీళ్ళు ఎవరు చెప్తాడంటే మీరు కాశీ చూసి వచ్చానంటే మీరు కాశీకి వెళ్ళారు ఇన్ విచ్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ మీరు చెప్పండి ఏమిటి డిఫరెన్స్ మీరు కాశీ వెళ్ళి చూసిన దానికి దీంట్లో చూసిన దానికి తేడా ఏమైనా ఉందా లేదు దర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సార్ తీర్థయాత్ర వాళ్ళు అలా చెప్తే తీర్థయాత్రలో ఎకానమీలో ఉండవు కాబట్టి వాళ్ళేమో అలా చెప్పరు కనుక కాశీనగరం చూడక అనేది అనేదే ఈ ఈ సంసారం కూడా కాశీనగరం అక్కడ ఉంది ఉందని అనుకోబట్టి వీడి పాట వీడి పాట ఏమిటంటే మీ మనస్సులో ఆ జ్ఞానాన్ని కలిగించేది ఆ పాట ఆ పాట ఆర్కెస్ట్రా దానివల్ల అభూత దర్శనం చేస్తూ ఉంటారు మీరు అభూత దర్శనం అక్కడ లేదు దాన్ని చూస్తారు అర్థం ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాం అవును నమ్మదం